ఆక్షేపోయ కథం సుష అంసుడు ఆత్మపుడు గనుక ఆత్మ అవిక్రీయము గనుక ఆత్మయందుకర్మల సంభవము కావు గనుక సో విద్వాంసుయందే కర్మలసంభవం కావు గనుక కథం స పురుష హి అలాంటి విద్వాంసుడు ఎట్లు కర్మలను చేయును అనే ఆక్షేపవచనం ఉన్నదే చాలా యోగ్యంగా ఉన్నది నేను మీకు రహస్యం చెప్తాను జీవితంలో ఎప్పుడు చిన్న చిన్న వాటిల గురించి మీరు పెద్ద పట్టించుకోద్దు ఎప్పుడు కూడా గీతా మొదలైన ఉపదేశం యొక్క సందేశం ఉంటుందే ఆ సందేశాన్ని ఓవరాల్ విషంలోకి అప్లై చేసుకోవాలి జీవితం యొక్క ఓవరాల్ విషయంలో అప్లై చేయాలి కానీ చిన్న చిన్న వాటికి అప్లై చేయకూడదు ఇప్పుడు డబ్బు కుదువ పెట్టవలేను అని చెప్పారనుకోండి మీరు అప్పుడే చాలా నీరసంగా ఉండి నాలుగ పెడుస కట్టుకపోతా ఒక కోక్కు పది రూపాయలు ఇచ్చి కొనుక్కు తాగబోతో ఉంటే ఈ మాట చెప్పారనుకోండి డబ్బు కుదువ అంటే వెంటనే ఆ కోక్ కొనుక్కోవడం మానేసి అలాగే దాహంతో సఫలం అర్థం కాదు దానికి అలా తీసుకోకూడదు వెంటనే మీరు కొనుక్కుని తాగండి ఆ డబ్బు రూపాయలు ఖర్చు పెట్టండి అదో ఇరవై ఖర్చు పెట్టండి మరి డబ్బు కొదవబెట్టవద్దాం అనే మాట ఏమిటి ఇది మీరు ఓవరాల్ ఎకనామిక్ పాలసీలో భాగంగా చేసుకుని మొత్తం జీవితాన్ని ప్రతి నెలా కూడా ఆ ప్రిన్సిపల్ బేసిస్ మీద నడిపించుకోవాలి లాస్టింగ్ చేంజెస్ రావాలి మీ అవుట్లుక్లో లాస్టింగ్ చేంజెస్ స్థాయిగా ఉండేటువంటి మార్పులు తీసుకొచ్చి దుబారా ఖర్చుని పక్కన పెట్టి అవసరమైన ఖర్చు చేసుకుంటూ ఉండాలి అది దాని యొక్క ప్రిన్సిపల్ అలా అప్లై చేసుకోవాలి అంతేగాని అప్పుడే ఓ కప్పు కాఫీ తాగుపోతుంటే అభిమానేమని కాదు బండగా అలాగే ఆత్మకర్త కాదు ఆత్మకర్త అంటే మీ స్వరూపంలో మీరు కర్త కాదు అంటే వెంటనే తాగుతున్న మంచినీళ్ళకు కర్త ఇవ్వడం లేకపోతే ఇక్కడ క్లాసులో కూర్చున్న కర్త ఇవ్వడం అలాగా బండగా మొదలెట్టడం కాదు అడ్డగోలుగా రమ్మని కాదు అభిప్రాయం లేకపోతే ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఈవేళ నేను కర్తని కాదు కాబట్టి నువ్వు నాకేం చెప్పకు నేను నీకేం చెప్పను అలాగే కూడా కాదు అలాగే అడ్డబోలుగా అప్లై చేసుకోవడం కాదు మనం ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే మన జీవితంలో జరిగే ఈ వివిధ ఘటనలకి కర్త ఎవరు నేనా లేక నేను కాదా వివిధ ఘటనలు జరుగుతున్నాయి పొద్దులు గడుస్తున్నాయి రెండు వేల వచ్చింది ఏవేవో అప్పుడు చేసావు ఎవేవో ఇప్పుడు చేసుకున్నట్టుగా అనిపిస్తోంది కాలం గడిచిపోతోంది చేస్తున్నట్టే అనిపిస్తోంది అని మనం చేస్తున్నామా క్రియల్ని మనం చేస్తున్నామా లేక క్రియలు ఘటిల్లుతున్నాయా మీకు ఎలా అనిపిస్తోంది క్రియలు ఘటిల్లుతున్నాయి జుట్టు తెల్లబడిందే నేను కూర్చుని తెల్లగా చేసినా దాన్ని కష్టపడి తెల్లగా చేసినా దాన్ని లేకపోతే తెల్లబడిందే అది యాక్షన్స్ హ్యాపన్ యాక్షన్స్ హ్యాప్ నోబడీ పెర్ఫామ్స్ యాక్షన్ నిద్రలోంచి మీరు నిద్ర లేచారా తెలివి వచ్చిందా ఏమిటనుకుంటున్నారు మీరు తెలివి వచ్చింది అలాగే ప్రతిదీ కూడా తెలివి వచ్చిన దానికి నేను కర్తన కాకపోవచ్చండి కానీ కాఫీ తాగిన నేను కర్తనే అంటే దట్ ఆల్సో యూ హట్టు థింక్ డోంట్ కంక్లూడ్ లైక్ దట్ ఒకదానికి కానప్పుడు ఒక ముఖ్యమైన దానికి కానప్పుడు అముఖ్యమైన దానికి నువ్వు ఎందుకు అవుతావు అది గురించి ఆలోచించుకోవాలి ైఫ్కి నా ప్రమేయం ఏం లేదు కానీ లివింగ్ అంతా నేనే చేస్తున్నాను అని హౌ కెన్ యూస్ ఏడా లైఫ్ లేకుండా లివింగ్ ఉందండి ప్రాణం లేకుండా జీవితం ఉందా లేదు ఆ ప్రాణంలో మీ ప్రమేయం ఏం లేదు ఆ ప్రాణశక్తి దగ్గర మీ పురుషకారం ఏం కానీ జీవించే పద్ధతి మాత్రం అంతా నేనే హౌ సంథింగ్ ఈజ్ రాంగ్ ఆలోచన పద్ధతిలో తప్పు నేను అనుకుంటాను ఒక్కసారి వెనక్కి తిరిగి జీవితం అంతా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఈ జీవితం మనం జీవించిన సమయంలో మనమే జీవిస్తున్నాము అనిపిస్తుంది యూనివర్సిటీలో మనమే చదువుకుంటున్నాం అనిపించేది పెళ్లి మనమే చేసుకుంటున్నాం అనిపించేది ఉద్యోగం మనమే చేస్తున్నాం డబ్బు మనమే సంపాదిస్తున్నాం డబ్బు మనమే ఖర్చు పెడుతున్నాం అని అనిపించేది సుఖాలన్నింటినీ మనమే అనుభవిస్తున్నాం దుఃఖాన్ని మనమే అనుభవిస్తున్నాం అని అనిపించేది మనమే చేసుకుంటున్నాం పాపాలను మనమే చేశాము అని కాని జాగర్తగా పరిశీలించి చూసినట్లయితే ఎలాగైతే ఒక కట్టే ప్రవాహంలో వెళ్తున్నప్పుడు అది ఏ దిశలో వెళ్ళినా దాని కర్తృత్వం ఏం లేదు ఆ ప్రవాహం ఏ దిశలో తోసిపోతే ఆ దిశలో వెళ్ళింది అలాగే సినిమా తెరమీద ఉండేటువంటి హీరో హీరోయిన్లు వాళ్లలో కర్తృత్వం అసలు సుతరామూ లేదు ఆ డైరెక్టర్ ఎలా గెంతమంటే అలా గెలుతారు ఈ సినిమా హీరోలు ఈ సినిమా హీరో హీరోయిన్లు వీళ్ళు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసేసుకుంటారు ప్రతి సినిమాలోనూ ఓ పెళ్ళు ఒకటి చేసేస్తూ ఉంటారు మాంగళ్యతంతు నా నేనా అంటాను దాంట్లో కర్తృత్వం ఉండదు అలా డైరెక్టర్ చేయమన్నాడు చేశారంతే కాబట్టి దానికి కర్తృత్వం అనేది ఉండదు మన జీవితం కూడా సినిమా తెరల మీద బొమ్మల వంటి జీవితము దీంట్లో కర్తృత్వం ఉందనే భ్రాంతే తప్పించి కర్తృత్వము లేదు ఏమైనా కర్తృత్వం లేదని తెలుసుకుంటే ఏం ఒరిగింది ఏం ఒరిగిందో తర్వాత చూద్దాం ముందు తెలుసుకోవాల్సిన సత్యం తెలుసుకోవాలి సత్యాన్ని సత్యాన్ని తెలుసుకునేటప్పుడు దీనివల్ల ఉరిగేది ఏముందని వాడు ప్రశ్నించేటంటే వాడు సత్యాన్ని తెలుసుకునే అర్హత లేనివాడు అని అర్థం ఉరిగేది ఏముండడండి సత్యాన్ని అదే ఫలం ఇంకా అంతకంటే వేరే ఫలం ఏం కావాలి సత్య జ్ఞానమే ఫలం ఇంకా వేరే ఫలం అక్కర్లేదు జ్ఞానానికి వేరే ఫలం ఈ ఫల ఫలబుద్ధి ఉన్నంత కాలం వాడికి వివేకం ఉండదు అదే శ్రీకృష్ణుడు చెప్పాడు నీ పన్ను చేయరా కర్మ ఫలాన్ని జోలికి నువ్వు తెలుసుకోవడం నీ వంతు నువ్వు తెలుసుకో దానికి ఫలం ఏమిటో తర్వాత చూద్దాం ఇప్పుడు బెంజీన స్ట్రక్చర్ ఏమిటో తెలుసుకున్నామని ప్రయత్నం చేశారు ప్రపంచం ప్రయత్నం చేసేవారు బెంజీన స్ట్రక్చర్ ఏమిటది ఆ కెక్కులే అనే సైంటిస్ట్ నిద్రపోతే వాడికి కళ్ళు ఏవో బొమ్మలు కనబడ్డాయి దాని గురించి ఆలోచిస్తే యూరేకా అన్నాడు మొన్నాడు పొద్దున్న ఎదిరా బెంజీన స్ట్రక్చర్ అని పబ్లిష్ చేశాడు దానికి అదే ఫలం ఇంకా అంతకంటే దానికి వేరే ఫలం ఏంటి వేరే ఫలం ఉండొచ్చు ఉండకపోవచ్చు దానికి అదే ఫలం కాబట్టిలోని ఏదైనా అడగద్దు తెలుసుకోవాల్సిన ధర్మం ఉంది కాబట్టి తెలుసుకోవటం కనుక ఆత్మకర్త అని మనం అనుకుంటాం ఆత్మకర్త కాదు నేను కర్తను కర్మల్ని నేను చేస్తున్నాను అని వీడు అనుకుంటున్నంతసేపు వీడు దేనికి పనికిరాడు వీడు వేదాంత విచారానికి అర్హత లేకుండా ఎప్పుడు ఈజ్ నాట్ ఫిట్ ఫర్ నోయింగ్ ఎప్పుడు ఇట్ ఈజ్ దట్ క్లియర్ ఇన్ ది శాస్త్రం తర్వాత వెంటనే మీకు అది అవగాహన వచ్చిందా కాదా కాదు పాయింట్ యూ షుడ్ లుక్ ఎట్ ఇట్ విత్ ఎ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ మనం కర్తలమా మనం ఎందుకు కర్తృత్వం ఉన్నదా అని ఆలోచించుకోవాలి ఏం కర్తృత్వం ఉండదు ఏ కర్తృత్వం ఉండదు అలా ఉంటే అనిపిస్తుందంటే యథా బుద్ధ్యాద్యాహృత శబ్దాద్యర్థస్ అవిక్రియ ఏ సన్ బుద్ధివృత్ వివేక విజ్ఞాన అవిద్యయా ఉపలబ్ధ ఆత్మా కల్ప్యతే దీని మీద ఒక శంక ఇప్పుడు జ్ఞానము కలుగుతోంది శబ్ద జ్ఞానం కలిగిందే జ్ఞాత ఎవరు ఆత్మ ఉన్నా కదా రసజ్ఞానం కలిగింది ఆ జ్ఞాత ఎవరు ఆత్మజ్ఞాత ఉన్నా కదా అంటే మీరే చెప్పారు కదండి ఆత్మజ్ఞాత అని అంటూ ఉంటారే మీరు ఆత్మ ఈస్ నోవర్ అని మీరు అంటూ జ్ఞాతని మరి ఆత్మజ్ఞాత అంటే ఆ తా అనేది ప్రాబ్లం ఆ తా ఉంది చూసారా దట్ ఈస్ ది ప్రాబ్లం ఇంగ్లీష్లో ఈ ఆర్ అనే ప్రత్యయం ఉంది నోవర్ నో వర్ అంటే ఈ ఆర్ ఎప్పుడు వాడతారో ఒక యాక్షన్ ఉండాలి ఆ యాక్షన్ చేసి వాడికి ఈ ఆర్ అని వాడతా వన్ హూ నోస్ ఏమంటారు వాడిని నోవర్ వన్ హూ డస్ డూ యాక్స్ యాక్స్ ఆర్ స్పెల్లింగ్ గురించి చెంత చేయకండి ఈ ఆర్ ఎందుకునో తేడా వచ్చింది సో నేను వాక్యం విన్నాను ఆయన గుర్తొచ్చింది నాకు గుర్తొచ్చింది వాక్యం సో Oh, okay, I'll give you a show. I won't try that day, I'll get to the Ginnalpadi. Yeah, this is the sentence. The comers are coming. The goyans are going. There is no asker. <laughs> There is no teller. <laughs> they are activated. There is no asker, there is no teller. And they tell you all about it. Tell you all the English. Tell you all about it. So, if you come to the house, you go to the house, you don't have to go. This is the answer. In this answer, you are allowed to ask the person, one who tells teller, one who asks asker, like that. ఈ ఆర్ ఈ ది ప్రాబ్లం ఈ ఆర్ ఎప్పుడు వాడతాం మనం వాడు కర్త అనే సెన్స్ లో వాడతాం ఈ ఆర్ సంస్క్రిట్ లో ఈ ఆర్ బదులు తృచ్ అనే ప్రచయాన్ని వాడతారు తృచ్ చు గురించి చింత చేయకండి చ్యు పోతుంది ఆ త్రూ వన్ హు వన్ కర్త కర్త అంటే కర్తృ ధాతృ శబ్దం ఏంటండి ధాతృ ధాతృ ప్రథమా ఏకవచనం ఏమనంటుంది ధాతా అని ఉంటుంది అలాగే కర్తృ అంటే కర్త భోక్తృ భోక్త ధాతృధాత సో ఈ విధంగా జ్ఞాతృ జ్ఞాత ఉపలబ్ధృ ఉపలబ్ధ ఇవన్నీ తిరుచిపరిచయాలు ఇప్పుడు ఆత్మ జ్ఞాత అని మీరు అంటారా అంటాము మరి ఆత్మజ్ఞాత అంటే తృచ్ అయింది జ్ఞాతృ నోవరైంది మరి నోవరైతే ఆత్మకర్త అయినట్టే కదా అంటే ఆత్మజ్ఞాత అని మేము అబ్సొల్యూట్ సెన్స్లో అనము అది ఎలాగంటే చూడండి బుద్ధ్యాద్యాహృత శబ్దాద్యర్థస్య ఇప్పుడు ఆత్మజ్ఞాత అన్నారు దేనికి జ్ఞాత శబ్దము అనే విషయానికి జ్ఞాత ఈ శబ్దము అనే విషయం ఎక్కడి నుంచి ఎక్కడ ఎవరు పట్టుకొచ్చారు దీన్ని బుద్ధి పట్టుకొచ్చింది బుద్ధి చెవి ద్వారా పట్టుకొచ్చింది బుద్ధి చెవి బుద్ధి ఆది శబ్దం చేత ఇంద్రియాన్ని తీసుకుంటాం బుద్ధి అంటే మైండ్ చెవి ద్వారా పట్టుకొచ్చింది దేన్ని పట్టుకొచ్చింది శబ్దాది అర్థస్య శబ్దము మొదలైన విషయాన్ని పట్టుకొచ్చింది ఒకప్పుడు నాలుక ద్వారా రసముల్ని పట్టుకొస్తుంది ఇంకోప్పుడు కన్ను ద్వారా రూపాన్ని పట్టుకొస్తుంది ఇప్పుడేమో చెవి ద్వారా శబ్దాన్ని పట్టుకొచ్చింది ఈ శబ్దాన్ని పట్టుకొచ్చినప్పుడు ృత్తి బుద్ధి పట్టుకున్నాడు అంటే అర్థం ఏమిటి బుద్ధివృత్తి నిర్మాణం అవుతుంది శబ్దాకారంగా నిర్మాణం అవుతుంది ఈ బుద్ధివృత్తికి ఆత్మకి తేడా ఉంది ఆత్మ వేరు బుద్ధివృత్తి వేరు ఆత్మ బుద్ధివృత్తి కాదు ఆత్మకి బుద్ధివృత్తికి తేడా ఉంది కానీ వీడు బుద్ధివృత్తితో మమేకమవుతాడు వీడు ఆత్మస్వరూపుడిగా బుద్ధివృత్తి కంటే భిన్నంగా నిలబడి ఉండాల్సింది పోయి బుద్ధివృత్తే తాను అని భ్రమపడతాడు అలా ఎందుకు భ్రమపడతాడు అవిద్యయ వీడికి భ్రమపడ్డం అలవాటు పుట్టినప్పటి నుంచి అలవాటు ఆ జ్ఞానంలో బతుకుతున్న కారణంగా వీడు బుద్ధివృత్తి అవివేక విజ్ఞానేనా బుద్ధివృత్తి నేను కాదు నేను బుద్ధివృత్తి కంటే విలక్షణమైన అవిక్రియమైన ఆత్మస్వరూపుడను అనే సంగతి వీడికి తెలియదు బుద్ధిలో వివేకం వికారం వచ్చేస్తుంది బుద్ధి వృత్తి వచ్చిందంటే వికారం వచ్చేస్తుంది కదండి ఇప్పుడు శబ్ద జ్ఞానం కలిగింది బుద్ధిలో వికారం వస్తేనే శబ్దజ్ఞానం కలిగితుంది శబ్దజ్ఞానం పోయి ఇంకో రూప జ్ఞానం కలిగింది అనుకోండి అంతకుముందున్న రూపం పోయి ఇంకో కొత్త రూపం వచ్చింది బుద్ధిలో వికారాలు వచ్చేస్తూ ఉంటాయి బుద్ధి మారిపోతూ ఉంటుంది మోడిఫికేషన్ వృత్తి అంటే మోడిఫికేషన్ మైండ్ మోడిఫికేషన్ మాడిఫై అయ్యేది కనుకనే మైండ్ మోడిఫికేషన్ ఉంది కాబట్టి మోడిఫికేషన్ అయ్యేది మైండ్ నాట్ ఆత్మ కానీ వీడికి ఆత్మకి మనస్సుకి తేడా తెలియదు ఆత్మకి మనస్సుకి తేడా తెలియదని చెప్పాలండి దేహానికి ఆత్మకి తేడా తెలియనివాడు దేహమే ఆత్మ అనుకునేవాడికి ఆత్మకి మనస్సుకి తేడా తెలియదని చెప్పాలా దేహం జడము దాన్ని పట్టుకుని ఆత్మ అనుకుంటాడు మనస్సుని ఆత్మ అనుకోవడంలో సందేహమేముంది కాబట్టి ఆ వివేకం చేతను జ్ఞాతృత్వము బుద్ధి ఎందున్నటువంటి జ్ఞాతృత్వాన్ని ఆత్మయందు ఆరోపించుకుని ఉపలబ్ధ ఆత్మా కల్ప్యతే ఉపలబ్ధ అంటే జ్ఞాత అనర్థం ఉపలబ్ధి అంటే జ్ఞానం అనర్థం ఉపలబ్ధి జ్ఞానం ఉపలబ్ధ జ్ఞాత సో ఆత్మయే జ్ఞాతడుతున్నది ఆత్మకి బుద్ధివృత్తికి వివేకము లేని సందర్భంలో ఆ వివేక వివేకం అంటే తేడా ఆ తేడా తెలియని సందర్భంలో అవివేక విజ్ఞానేన అంటే వివేక విజ్ఞానం లేని సందర్భంలో అవివేక విజ్ఞానేనా అంటే వివేక అవిజ్ఞానేనా అని అర్థం ఇప్పుడు వెర్భ దగ్గరికి వెళ్తుంది నైన్ నకారం వర్బులో అన్వయిస్తుంది అవివేకాన్ని తెలుసుకున్నాడని కాదు వివేకాన్ని తెలుసుకోలేకపోయాడర్థం సో వివేకాన్ని తెలుసుకోలేకపోయిన సందర్భంలో వీడు బుద్ధివృత్తేతా అనుకుని ఆత్మ ఎందు కల్పించుకున్నాడు ఇది కూడా చాలా ప్రాక్టికల్ నేను మాట చెప్తా ఉంటా ప్రసంగత శంకర భాష్యంలో అంతా ప్రాక్టికల్ దీంట్లో ప్రాక్టికల్ లేనిది ఏదీ లేదు అకాడమిక్ ఏదీ లేదు ఎవ్రీథింగ్ ఈజ్ రియల్ అండ్ నవ్ అండ్ హియర్ మీరు అనుభవానికి తెచ్చుకోదగ్గ సరికి నేను ప్రశ్నంతో చెప్పండి నేను ఇప్పుడు ఒక శబ్దం చేస్తాను ఆ శబ్దం చేసిన తర్వాత మీ ప్రశ్న సమాధానం ఓ ఇప్పుడు వినపడ్డా వినికి జరిగిందా లేక మీరు విన్నారా నాకు చెప్పండి సమాధానం మీరు వినికిడి జరిగింది హియరింగ్ హ్యాపెండ్ మీరేమి వినలేదు హియరింగ్ జరిగింది హీరింగ్ అయిన తర్వాత నేను విన్నాను అని వీడు అంటాడు ఇంకే తన ఎత్తి అంతే కదా ఇప్పుడు కోడలు మొత్తం వంటంత వండిసిన తర్వాత అత్తగారు వచ్చి చూసి ఇది నేనే ఉన్నానని చెప్పిందని ఓ సాబిత ఒకటి ఆ రకంగా ఈ బుద్ధివృత్తులు ఇంద్రియాలు కలిసి రూప జ్ఞానాన్ని నిర్మాణం చేసి పెట్టేస్తే ఇది నేనే చేశాను అని వీడు అవివేకం చేత అనుకుంటున్నాడు కాబట్టి హియరింగ్ నోబడి హియర్స్ యూ డు నాట్ హియర్ హియరింగ్ హ్యాపన్స్ నేను దీనికి ఒక దృష్టాంతం తిప్పుతూ ఉంటా హియరింగ్ నా అధీనంలో ఉంటే నేనేం చేస్తానంటే ఈ రోడ్డు మీద ఉండే సౌండ్లు ఏమి విన్నాను అని నేను నిర్ణయం చేసుకుని వినడం మానేస్తా అలా సాధ్యమా Bad smell నేను ముక్కు ఓ ముక్క నువ్వు బ్యాడ్ స్మెల్ చూడొద్దు అని నేను సెటిల్ చేసి smell బ్యాడ్ స్మెల్ రాదు ఓన్లీ గుడ్ స్మెల్లే వస్తుంది ఈజ్ ఇట్ పాసిబుల్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇప్పుడు చెప్పండి ఆర్ యూ స్మెల్లింగ్ ఆర్ యూ స్మెల్ ఆర్ యూ పికింగ్ అప్ ది స్మెల్ ఆర్ స్మెల్ హ్యాపెన్స్ స్మెల్ హ్యాపీ నోబడీ పిక్స్ అప్ ది స్మెల్ స్మెల్ హ్యాపెన్స్ కానీ స్మెల్ హ్యాపెన్ అయినప్పుడు వీడు ఏం చేస్తున్నదంటే ఆ వివేకం లేక నేనే స్మెల్ పికప్ చేసుకున్నాను అని కర్తృత్వం నెత్తిని వేసుకుంటాను కాబట్టి ఆత్మ ఎందు జ్ఞాతృత్వం కూడా కల్పితమే ఆత్మజ్ఞాత ఏమీ కాదు ఆత్మ జ్ఞానస్వరూపం జ్ఞానస్వరూపమే కానీ జ్ఞాత కాదు తృచ్ ఇస్ది ప్రాబ్లం అంచేతనే సత్యం జ్ఞాత అనంతం బ్రహ్మాన్ని సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మాన్ని జ్ఞానం ఆత్మ బంగారం ఆత్మ నెక్లెస్ కాదు ఆత్మ బంగారు నెక్లెస్ అంటే మాడిఫికేషన్ వచ్చేసింది చూడండి అదే సార్ ఏమేవ ఆత్మానాత్మవివేకజ్ఞాన బుద్ధివృత్త్యా విద్య అసత్య రూప పరమాథత అవిక్రియ ఏవ ఆత్మానుచ్యతే చాలా గొప్ప నిరూపణం ఇప్పుడు చూడండి ఒక తండ్రి ఉన్నాడు కొడుకుని నేనే చదివించి వాడిని పైకి తీసుకొచ్చి వాడిని ప్రయోజకుడిని చేసి వాడికి పెళ్లి చేసి వాడికి ఇల్లు కట్టి పెట్టి ఇదంతా నేనే చేశాను అని ఒకడు అన్నాడు ఇంకొకడు అన్నాడు ఇంకొకడు అలాగే అనుకోలేదు సరే ఏదో ఈశ్వరుని అనుగ్రహం వల్ల సంతానం కలిగింది వాడు పెరిగాడు పెద్దవాడు ఏడు కష్టపడి చదువుకున్నాడు పెళ్లి వచ్చే టైం అయింది ఎవడో ఓ తండ్రి పిల్లనిచ్చాడు వీడు పెళ్ళి ఇంట్లో మన కర్తృత్వం మనం ఈశ్వరుని అనుగ్రహం చెప్పి సంతోషించవలసిన వాడుమే కానీ మన ఏమీ లేదు అని రెండో తండ్రి అనుకున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ మొదటి వాడు అవిద్వాన్ రెండో వాడు విద్వాన్ అనుకోండి ఇప్పుడు ఈ విద్వత్త ఈ విజ్ఞానం వల్ల ఉపయోగం ఉందా సామాన్యమైన ఉపయోగం కాదు ఈ మొదటి వాడికి సంసారి అని పేరు వాడు హీజ్ హీ ప్రిపేర్డ్ ది గ్రౌండ్ ఫర్ సో మచ్ పెయిన్ ఇన్ లైఫ్ బతుకున్నంత కాలం దుఃఖానికి కావలసిన వ్యవస్థ రెడీగా చేసి కూర్చున్నాడు ఇంక ఈ పైన ఇంకా ఈ పైన ఎంతకాలం ఆయుద్దాయి ఉంటే అంతకాలం కొడుకు తలపుకు వచ్చినప్పుడల్లా దుఃఖించడమే వీడికి మిగిలింది అంతే కదండి ఎందుకంటే వాడు చెప్పిన మాట ఎలాగో ఉండవు వాడి జనరేషన్ వేరు వీడి జనరేషన్ వేరు చెప్పిన మాట పెట్టాడా వీడు పది రూపాయల కాగితం ఖర్చు పెట్టాలంటే వీడి పిసికి పిసికి ఖర్చు పెడతాడు వాడు పది రూపాయల కైతాల్ని అలాగే ఐదు కాగితాలు తీసే లభిస్తుంటాడు కుర్రాళ్ళు రూపాయలు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి మన దృష్టిలో మనకి రూపాయి విలువ వాడికి తెలీదు మన దృష్టిలో రూపాయి అంటే కొంచెం బియ్యం కొనుక్కున్న రోజులు వాడి దృష్టిలో రూపాయి అంటే వాడు తిని చాక్లెట్ కి రెట్లు అయితే గానీ వాడు తిని చాక్లెట్ రాదు కిత్ క్యాక్టర్ ఐదు రూపాయలు ఇస్తే కదా రాదు వాడి ఆ ధోరణలో వాడి రూపాయి ఉంటుంది మన రూపాయి కొంచెం బియ్యం రూపాయి లెక్కలో మనం ఉంటాం రూపాయి పాడల్లాగా సో ఆ ధోరణలోంచి మనం వచ్చాం వాడికి మనకి ఎక్కడ కుదురుతుంది మనకి రూపాయి కాసు చూస్తే అది విలువైన వస్తువు నుంచి మనం వాడు రూపాయి కాసులు ఉంటే దాన్ని ముట్టుకోడు వాడు ఎందుకంటే చాకలెట్ కూడా రాని రూపాయి కాస్త వాడిన పని ఏమిటి వాడికి ఈ జనరేషన్ గ్యాప్ అనేది తప్పదు కాబట్టి వాడు చెప్పిన మాట వినేది ఎలాగో లేదు ఈ ఈ అవిద్వాన్ ఉన్నాడే నేనే కర్మలని చేశాననేవాడు వాడు దుఃఖ పంటనే వాడి ఈ విద్వాన్ ఉన్నాడే వాడు దుఃఖానికి దూరంగానే ఉంటాడు అట్లీస్ట్ ఆ భారం పోయింది వాడికంటే అది మహాభారం అది ముళ్ళ కిరీటం అంటాం చూడండి ఆ కర్తృత్వం అన్నది కిరీటం ఆ కిరీటం పెట్టుకుంటే ముళ్ళు గుచ్చేసం రక్తం కారిపోతూ ఉంటుంది అలాంటి కిరీటం ఈ కర్తృత్వం అనేది అంత పొరపాటు అదే ఇప్పుడు అవి అవివేకి అజ్ఞానం ఎలా ఉంటాడో చెప్పాడు ఆత్మా కల్ప్యత వివేకం లేని కారణంగా అవిద్యయ అజ్ఞానం చేతను వివేకం లేక వాడేమో అలా దుఃఖపడుతూ ఉంటాడు ఇంకా విద్య వీడు విద్యని జ్ఞానాన్ని పొందాడు విద్వాను గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఈ విద్వాంసుడేమిటి ఆత్మానాత్మ వివేక జ్ఞానేన విద్య ఆత్మ జ్ఞానం ఉన్నవాడు కనుక ఏది ఆత్మ ఏది అనాత్మ అనే వివేకం వీడికి స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి బుద్ధివృత్తులు అలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటి అందరి కర్తృత్వం మన మీద ఉండదు అది అనాత్మ ధర్మం కాబట్టి నేను కర్తనే కాదు బుద్ధివృత్తులను దర్శించి వాడనే కానీ నేను నేను బుద్ధివృత్తులందు ఉండే కర్తృత్వంతో నాకు సంబంధం లేదు అని వాడు తెలుసుకుంటాడు కాబట్టి ఇప్పుడు బుద్ధివృత్తి శబ్దరూపంగా బుద్ధివృత్తి నిర్మాణం అయిందనుకోండి నేను అవిక్రీయుడుగానే ఉంటాను నాలో ఏ వికారమో ఉండదు శబ్ద రూపవృత్తి వచ్చింది అనుకోండి నాలో ఏ వికారమో ఉండదు రసవృత్తి వచ్చిందనుకోండి నేను నాలో ఏ వికారము ఉండదు మంచి శబ్దం వచ్చిందనుకోండి వికారం ఉండదు చెడు శబ్దం వచ్చిందనుకోండి వికారం ఉండదు అసలు ఇంకొకటి వికారం ఉన్నప్పుడే మంచి చెడు అనే లేబలింగ్ కోసం వికారం లేనివాడికి మంచి చెడు ఏమిటి ఒక నన్ను అడిగారు కూరలో ఉప్పు తక్కువైందా ఎక్కువైందా అని అడిగారు నేను చెప్పాను నేను గమనించలేదండి నేను చెప్పాను ఎందుకంటే ఈ ఉప్పు రుచి నేను మర్చిపోయాను నాకు ఉప్పు రుచి తెలియదు మీరు కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తే తెలుస్తుంది కానీ లేకపోతే ఉప్పు తక్కువైందనే బెంగ నాకు లేదు అది మీరు అడిగితే కానీ నాకు తెలియదు సపోజ్ అలా నేను ఇంకే దృష్టాంతం తింటాను ఆ విధంగా బుద్ధివృత్తి ఎందు వికారములు ఏవైతే ఉంటాయో వాటి వల్ల నేను ఎప్పుడు ప్రభావితున్న అవుతాను వాటితో మమేకం అవ్వాలి సాధాత్మ్యం ఉన్నప్పుడే ప్రభావితం అవుతాను ఒక మ్యూజిక్ వింటున్నాడు ఒక అరగంట సేపు మహానందంగా మ్యూజిక్ విన్నాడు తర్వాత ఇంకో పాఠం మొదలుపెట్టేప్పటికి చెస్ ఈ మ్యూజిక్ బాగోలేదు అని అక్కడి నుంచి లేచి కోపంగా అప్పుడు అలా చేస్తే అది చాలా గొప్పదని మనం అనుకుంటాం లోకంలో ఈ దోదృష్టి లోకంలో ఏంటంటే మ్యూజిక్ లో ఏదైనా పిల్లల తేడా వచ్చిందనుకోండి చెస్ వాట్ నాన్ సెన్సిటీస్ అని గెటాప్ గెటా ఉంటే వాడు గొప్పవాడు అనేది దూరదృష్టి నేనంటా అది గొప్పతనం కాదు అది నువ్వు చెడ్డ మంచి మ్యూజిక్ ని విన్నప్పుడు వికారం పొందకుండగా చెడ్డ మ్యూజిక్ విన్నప్పుడు వికారం పొందకుండా ఉంటే అది గొప్పదా ఎందుకంటే బుద్ధి ఎందు అటువంటి మార్పులు వస్తూ ఉంటాయి మంచి మ్యూజిక్ విన్నప్పుడు బుద్ధిలో ఉల్లాసం వస్తుంది కొంచెం మ్యూజిక్ రుచి రుచి తేడా వచ్చిందనుకోండి మ్యూజిక్ వాడు స్వరం బాగా పాడలేదనుకోండి బుద్ధికి కొంచెం కలుషితంగా అనిపిస్తుంది ఓ చస్ బావులేదే మ్యూజిక్ ని బుద్ధి ఎందు ఒక వృత్తి ఏర్పడుతుంది ఇప్పుడు మీరు ఆ బుద్ధివృత్తితో తాదాత్మ్యాన్ని చెందితే సంతోషాన్ని పొందుతారు దుఃఖాన్ని పొందుతారు తాదాత్మ్యాన్ని చెందకుండా నిర్వికారంగా ఉన్నారనుకోండి యు ఆర్ నాట్ కర్టర్బ్డ్ బై ఏదర్ సిచ్యువేషన్ కాబట్టి ఒకప్పుడు సంతోషపడి ఇంకోప్పుడు దుఃఖపడడం కావాలా లేక రెండు సందర్భాల్లోనూ నిర్వికారంగా నిశ్చలంగా ఉండడం కావాలా ఆత్మ ఏ రకమైన వికారము ఉండదు వికారం ఉన్న సందర్భంలో మంచి చెడు అనే విభాగం కూడా నిర్మాణం అవుతుంది వికారం లేని వాడికి వాడు మంచి చెడు ద్వంద్వాలను అంత గట్టిగా పట్టుకోలేదు ద్వంద్వాలకు అతీతంగా పోతూ ఉంటాడు వాడికి ద్వంద్వాల ఆనవు ద్వంద్వాలు ఎవరికైతే బాగా గట్టిగా కనపడతాయో వాడు సంసారీ అని పేరు ఎవడికి గట్టిగా కనపడవో ద్వంద్వాల మించి అలా పైపోయినా అలవోకగా పోతూ ఉంటాడు ఎవడో ఒకడు పట్టుకునే రే ఈ ద్వంద్వరా అని చెప్పిదాకా ఇది వీడికి ద్వంద్వం అని తెలీదు ఆ స్థితిలో ఎవడైతే ఉంటాడో వాడు నిర్ద్వంద్వ వాడు ద్వంద్వాతీతో విమత్సర ద్వంద్వాలకు అతీతంగా పోతాడు వాడు జ్ఞాని కాబట్టి ఆత్మజ్ఞాని బుద్ధివృత్తులలో వచ్చే తేడాల చేతన ప్రభావితుడు కాడు ఎందుకని ఆత్మ అనాత్మ వివేక జ్ఞానం వాడికి ఆ వివేక జ్ఞానం ఉండడం చేత పరమార్థత అవిక్రియ ఏవ ఆత్మ విద్వానుష్యతే కాబట్టి వాడు నిర్వికారంగా ఉండిపోతాడు ఈ నిర్వికారంగా ఉన్నది ఏమిటది ఆత్మ అవిక్రియ ఆత్మ ఆ వికార రహితమైన ఆత్మకే ఆత్మజ్ఞానీ అని పేరుతాడు అంతేగానే ఆత్మ ఒకటి ఆత్మజ్ఞాని మరొకటి కాదు బండరాయి ఒకటి బండరాయి అని తెలుసుకున్నవాడు ఇంకొకటి అన్నట్టుగా అలా కాదు ఆత్మయే ఆత్మజ్ఞాని అనబడుతుంది అయితే పైన అవిద్య అన్నారు అజ్ఞానం ఇక్కడికి వచ్చేప్పటికి విద్య అన్నారు మరి వీడు విద్వాన్ కదా విద్వాంసుడు కదా విద్వాంసుడు అంటే విద్య అంటే ఇప్పుడు ఇక్కడికి ఎన్ని వేలాయి రెండు వచ్చాయి ఒకటి ఆత్మ రెండవది ఆత్మవిద్య అలాగేమీ లేవు ఆత్మయే ఆత్మవిద్య కాబట్టి అది కూడా అన్నారు ఆయన విద్య అసత్యరూపయా విద్య కూడా అసత్యరూప జ్ఞానం అనేది జ్ఞానం అంటే పర్టికులర్ నాలెడ్జ్ ఇప్పుడు మోక్షము బంధము కాబట్టి బంధం సత్యం అయితే మోక్షం సత్యం బంధం కల్పితం అనుకోండి అప్పుడు మోక్షం ఏమిటవుతుంది కల్పితమే కాబట్టి అజ్ఞానము మిథ్యయే జ్ఞా ఆత్మ జ్ఞానము మిథ్యయే ఉన్నది ఆత్మ మాత్రమే ఇప్పుడు మీలో ఒక వికారం కలిగిందనుకోండి వికారం కలిగితే ఆ వికారంతో మీరు దుఃఖాన్ని అనుభవిస్తారు అవికారము వికారము మిథ్యా అని తెలుసుకుంటారు అది ఆత్మస్వరూపంలో వికారము లేదు అని తెలుసుకుంటారు తెలుసుకుంటే నిర్వికారంగా ఉండిపోతారా అంతకంటే ఇంకేదైనా అదనంగా ఉంటుందా నిర్వికారంగా ఉంటారు అంతే అదేంటండి ఇంతకుముందు వికారంగా ఉండి ఆ వికారము పోయి ఇప్పుడు ఆత్మజ్ఞానం చేత నిర్వికార స్థితిని పొందిన అవిక్రియాత్మను నేను అలా ఉంటారా లేక కేవల అవిక్రియాత్మగా ఉంటారా కేవల అవిక్రియాత్మగా ఉంటారు అంతే తుఫాను వచ్చి ఆగిపోయింది శాంతిగా ఉంది ఈ శాంతి ఈ శాంతికి మామూలు శాంతికి తుఫాను వచ్చి ఆగిపోయిన శాంతికి మళ్ళీ అలాగేమైనా తేడా ఉంటుందండి శాంతి అంటే శాంతే శాంతికి ముందుని బట్టి శాంతి మారదు కాబట్టి ఆత్మ అజ్ఞానం ఉన్నది అజ్ఞానం పోయింది జ్ఞానం చేత అజ్ఞానం పోయింది అజ్ఞానము ఇచ్చే ఆ అజ్ఞానాన్ని పోగొట్టిన ఆత్మజ్ఞానము ఇచ్చే ఆత్మ మాత్రమే సత్యం కాబట్టి అసత్య రూపయ విద్యయ మళ్ళీ మోక్ష శాస్త్రం అనేది మళ్ళీ సత్యం అనుకోకూడదు బంధము అసత్యమే మోక్షము అసత్యమే కాబట్టి ఆ విధంగా వీడు పరమార్థంగా పరమసత్యం ఏమిటంటే అవిక్రీయ ఆత్మ ఆత్మస్వరూపమునందు ఎట్టి వికారములు లేవు ఆ విధంగా వికారములు లేవని తెలుసుకుని నిర్వికారంగా మిగిలిపోయినటువంటి ఆత్మస్వరూపుడ ఎవడైతే ఉంటాడో వాడికే ఈ సందర్భంలో విద్వాన్ అని ఒక పేరు పెట్టాం విద్వాన్ ఇది ఉచ్యతే చెప్పడానికి కమ్యూనికేట్ చేయడానికి ఒక పదాన్ని ప్రయోగించాలి కాబట్టి వాడికి విద్వాన్ అని పేరు పెట్టాం అంతేగాని వాడు విద్వాన్ అంటే ఆత్మ ఆత్మగితడు ఆత్మవిద్యవన్నీ మూటకట్టు కూర్చున్నాడు అని అభిప్రాయం కాదు అవిక ఆత్మస్వరూపుడుగా మిగిలి ఉన్నాడు అని అభిప్రాయం వాడిని విద్వాన్ అని అంటారు తర్వాత విదూషర్మా సంభవచనా యాని కర్మాణి శాస్త్రేణ విధీయ తాని అవిషో విహి భగవతో నిశ్చయ అవగమ్యతే కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే ఆత్మజ్ఞానికి కర్తృత్వం కానీ కారయతృత్వం కానీ లేదు అంటున్నాడు ఆత్మజ్ఞాని కర్తలని చేస్త కర్మలని చేస్తాడా చేయిస్తాడా అని ఆక్షేపం చేశాడు అంటే కర్మలని చేయడు చేయించడు అని అంటున్నాడు ఆయన అలా అన్నాడంటే మరి వేదంలో ఆ కర్మలని విధించారు ఈ కర్మలని చెయ్యి కర్మలని చెయ్యి అని కర్మలను ఇప్పుడు వేదం విధించిన కర్మలు ఆత్మజ్ఞాని కోసం విధించినవని మరి ఆత్మజ్ఞానికి కర్మలు లేవని స్పష్టంగా చెప్తావు వేదము కర్మలను విధించిన సందర్భంలో ఆ కర్మలు ఎవరి కోసం విధించినట్టు అవి దిషో విహితాన్ని ఆత్మస్వరూపము తెలియని వానికి ఈ కర్మలు విధింపబడ్డవి అని భగవాను యొక్క నిశ్చయము శ్రీకృష్ణ భగవాను యొక్క నిశ్చయము అని మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది ఆ మీరు టిక్కెట్ కొనుక్కొని లోపలికి రండి అన్నారు టికెట్ కొనుక్కున్న లోపలికి రండి అంటే ఒక ఆయన ఎవడో విఐపి ఎవడో వచ్చారు వచ్చి మరి నేను టికెట్ కొనుక్కోవాలంటే ఆ టికెట్ కొనుక్కోవాల్సింది మీకు కాదండి ఆ రూలు మీకు కాదు మీరు లోపలికి దయచేయండి అన్నారు ఆ రకంగా కర్మలు ఆత్మజ్ఞానికి లేవు అని శ్రీకృష్ణుడు యొక్క నిశ్చయం ఎందుకంటే ఆత్మజ్ఞాని కర్మలను చేస్తాడా అని ఆక్షేపణం చేశాడు కదా అంటే ఆత్మజ్ఞాని కర్మలను చేయడు మరి ఆత్మజ్ఞాని కర్మలను చేయడు మీ నిశ్చయం అయితే మరి కర్మలను విధించిన శాస్త్రం ఎవళ్ళ కోసం విధించినట్లు ఇంకెవాళ్ళ కోసం ఆత్మజ్ఞానము లేని వారి కొరకు విధించినట్లు ఇది శ్రీకృష్ణుని యొక్క నిశ్చయం ఈ మాట మీరు వెళ్ళి కర్మ చేసేవాడితో చెప్పారనుకోండి వాడేమంటాడు అంటే అజ్ఞానికే ఈ కర్మలో నేను అంటే అవునండి అజ్ఞాని కోసమే విధించారు కర్మను అంటే మరి నేను అజ్ఞాని నా కర్మలను నువ్వు అజ్ఞానివో కావో నేను తర్వాత చెప్తాను ముందు నువ్వు చెప్పేది కర్మల కర్తవ్ నువ్వు కాదా ఉన్నా కదా నేనే కర్తనే మరైతే నువ్వు అజ్ఞానివే ఇది మీమాంస ఉందో చోట మరైతే నేను అజ్ఞాని నేనేమో వేదం అంతా వర్ణించాను మీమాంసా శాస్త్రం అంతా చదివాను ఏ కర్మ ఏ ఇష్టి ఎలా చేయాలో నాకు తెలుసు నీకు తెలుసా ఎప్పుడు హోమం చేయాలో ఏ క్రమంలో చేయాలో నీకు తెలుసా నీకు తెలియదు కదా నువ్వేమో ఉపనిషత్తు ఒక చాప్టర్ వదిలించి వచ్చి మాట్లాడుతున్నావు మేము ఎనభై ఒక్క చాప్టర్లు వదిలి డెబ్బై ఎనిమిది చాప్టర్లు వదిలించాం నువ్వేమో మా మేము అజ్ఞానంలో మాకు జ్ఞానం లేదు అంటే అజ్ఞానము అంటే అవి అపరజ్ఞానం ఉందని కానీ అర్థం అపరజ్ఞానే అనర్థమే కానీ పరజ్ఞానము కాదు మీకు ఉంది జ్ఞానం కానీ అది రిలేటివ్ నాలెడ్జ్ మాత్రమే సంసారానికి సంబంధించిన జ్ఞానమే కానీ మోక్షానికి సంబంధించిన జ్ఞానం పరమార్థ జ్ఞానం కాదు అంటే పోదు ఎంతో కొంత జ్ఞానం ఉందని ఒప్పుకున్నావు కానీ మాకున్న జ్ఞానం పరమార్థ జ్ఞానం కాదు నీకున్న జ్ఞానమే పరమార్థ జ్ఞానం అవును వైసాహి శాస్త్రం అలా ఉంది నువ్వు తెలుసుకుంటే తెలుసుకో తెలుసుకోకపోతే కంగారు లేదు తర్వాత తెలుసుకుంటుంది వ్యవస్థ మాత్రం అదే నన్ను దీని మీద పూర్వపక్షం ఇలా చెప్తే మరి అధ్యయమే ఇలా శ్రీకృష్ణుడు కూడా సలహా చెప్పాడు ఎక్కడ పెడితే అక్కడి నేను చెప్పినవన్నీ చెప్పదు అన్నట్టు నా బుద్ధి భేదం జనయ్యేది అజ్ఞానం కర్మసంగినం అమ్మ ఎంత మాట వేసాడు అజ్ఞానాం కర్మసంగినం కర్మయందు సంగము కలిగి ఉండుట సంఘం అంటే ఏమిటో కర్మ చేసి వాడిని అది కర్మసంగం వాడి అజ్ఞాని కర్మసంగము కలిగిన అజ్ఞాని ఉన్నాడే వాడి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పకోవాయన్నాడు ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాను అనుకోండి ఈ కర్మలన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటున్నా వాడి దగ్గరికి వెళ్ళి చెప్తే వాడిని మనం వాడిని మనం ఎటు కాకుండా చెడగొట్టిన వాళ్ళం ఏదో చేసుకుంటున్నాడు చేసుకుంటాం కామ్యకర్మలు చేసుకుంటూ ఉంటారు కామ్యకర్మలు చేసుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ కామ్యకర్మలు పుత్రకామేష్ఠి చేసుకుంటున్నాడు పుత్రకామేష్ఠి యజ్ఞం చేస్తున్నాడు అక్కడికి ఫెర్టిలిటీ సెంటర్లో అన్నీ అయిపోయాయి ఇంక ఇప్పుడు పుత్రకామేష్ఠి దగ్గరికి వచ్చాడు పుత్రకామేష్ఠి చేస్తుంటే స్వామీజీ మీ ఆశీర్వచనం కావాలి పుత్రకామ్యష్టి చేసుకుంటున్నాం అంటే శుభవనాలు కానీ ఎందుకురా పుత్రుడు కాస్తే కంత కస్తే పుత్ర అని ఎలా అంటాం ఆ మాట తప్ప రైట్ రైటే దాంట్లో సందేహం ఏముంది ఏమిటి పుత్రుడు పుత్రుడు ఉన్న వాళ్ళందరూ ఏమి ఉద్ధరించారు నీటి పుత్రుడు వస్తే నువ్వేం ఉద్దరించబోటావు అని అలా చెప్పకూడదు ఎదురు వాడు నేను చెప్పాను కదండి ఆ పుత్రుడితో ఆ పుత్రుడు మోజు తీరిపోయి వస్తాడు అప్పుడు చెప్పాలి అప్పుడు ఈ పుత్రుడు మోజు తీరడానికి ఎంతో టైం పట్టదు పురకాలం నలభై ఏళ్ళు వచ్చిన తర్వాత కానీ వాళ్ళు ఎదిరించి వాళ్ళు కాదు కొడుకులు అసలు తండ్రిని ఎదిరించడం అంటే తండ్రి ఎంత అసందర్భంగా ఉన్నా ఏదో అలాగే పాపం తల ఉంచుకుని పోయారే కానీ ఎదిరించి వడతారు ఈ రోజుల్లో పద్నాలుగేళ్లకే ఎదిరిస్తారు టీనేజర్ అంటేనే ఎదిరిస్తారు నేను అమెరికాలో చూశాను తల్లి కూతురుతో అంది ఐ షటాప్ ఐ స్లాప్ యూ అంది తల్లి ఇంగ్లీష్లో మాట్లాడతారు కదండి అంటే ఆ అమ్మాయి అందే మామ్ ఐఎమ్ ఫోర్టీన్ ఇట్ ఈజ్ ఎల్లే స్లాపింగ్ ఈజ్ ఎల్లే కదండి ఇంకా తల్లి అప్పుడు నేను చెప్తాను కాతేకా అంతా కత్యేక త్రహా మనం అలా అనుకుంటామే కానీ దీంట్లో సకల ప్రాణులు కూడా తమ తమ ప్రారంభాలను అనుభవించడానికి వస్తారు అనుభవించుకుంటారు వెళ్తూ ఉంటారు మన కర్తృత్వం ఏం లేదని చెప్తే కాబోసరిపిస్తుంది అప్పుడు ముందే తెలుసుకుంటే మంచిది కానీ ముందు తెలియదు సాధారణంగా కొంచెం జీవితంలో టక్కాముక్కిలు తిన్న తర్వాతనే తెలుసు అంచే వేదాంతానికి కొంత మెచ్యూరిటీ ఉండాలి కాబట్టి అజ్ఞానికే కర్మలు విధింపబడ్డాయి ఆత్మజ్ఞానము గలవానికి కర్మలు విధింపబడ్డా కర్మలు ఉండవు ఎందుకంటే ఆత్మజ్ఞాని ఆత్మయే ఆత్మకర్త కాదు కర్తే కాని దానికి కర్మలు ఏం విధిస్తారండి కాబట్టి అజ్ఞాని కొరకే కర్మలు విధింపబడ్డాయి దేని మీద పూర్వపక్షం నను విద్యా అవి అవిదుషవ విధీయతే విదిత విద్య పిష్టపేషణవత్ విద్యా విధానానర్థక్యాత్ని మీద పూర్వపక్షం ఒకటి బిల్డప్ చేస్తున్నారు నను ఓకే విద్యా అంటే జ్ఞానం ఆత్మజ్ఞానం కర్మలు ఎవరిల కోసం విధింపబడ్డాయి అజ్ఞానికి విధింపబడ్డాయి ఆత్మజ్ఞానం లేనివాడికి ఆత్మజ్ఞానం ఎవళ్ల కోసం విధింపబడింది ఆత్మజ్ఞానం లేనివాడి కోసమే ఆత్మజ్ఞానం ఉన్నవాడికి ఆత్మజ్ఞానాన్ని విధించడం ఎందుకంటే పిష్టపేషణం పిష్టపేషణము అంటే పిండిని రుబ్బీదేమిటి పిష్టం అంటే పిండి దాన్ని రుబ్బడం పిండిని ఏమిటి రుబ్బీది అది మామూలుగా పప్పు పప్పుగా ఉంటే రుబ్బాలు కానీ పిండిని ఏమిటండి రుబ్బిది కృష్ణపేషణం అనవసరం చరివిత చరవణం అనవసరం సో అవి అదేవిధంగా ఆత్మజ్ఞానికి మళ్ళీ ఆత్మ విజ్ఞానాన్ని విధించడం ఏమిటి అనర్థకం వ్యర్థం కాబట్టి ఆత్మజ్ఞానము ఎవళ్ళకి విధించాలి అజ్ఞానులకి కర్మలను ఎవరికి విధించాలి అజ్ఞానులకి అంటే ఇంకా మరి రెండు అజ్ఞానులకే విధించే పక్షంలో ఏదైనా ఒక విసరంత తేడా ఉందా అంటావా లేదంటావా అని కోరపక్షం తిదూష కర్మాణి విధీయంతే నా విదూషితి విశేష నా ఉపపద్యతే సో ఆత్మజ్ఞానము అజ్ఞానికే కర్మలు అజ్ఞానికే అంతా అజ్ఞానికే అయినప్పుడు కర్మలు అజ్ఞానికి జ్ఞానము జ్ఞానికి అందువ్వు తేడా ఒకటి పట్టుకొస్తున్నావు ఆ తేడా కొసాగదు కరెక్టే కదండి అది టెక్నికల్ టెక్నికల్గా తీసుకొస్తున్నారండి ఒకప్పుడు పూర్వపక్షాలు టెక్నికల్గా ఉంటాయి అయితే దాంట్లో ప్రాక్టికల్ అవుట్లుక్ మనం చూసుకోవాల్సి ప్రాక్టికల్ అంతా ప్రాక్టికల్నే కదా ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు డోంట్ స్టాండ్ ఆన్ టెక్నికాలిటీస్ టెక్నికాలిటీస్ మీద నువ్వు నిలబడద్దు నువ్వు తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చే చాలామంది ఏం చేస్తారంటే సత్యాన్ని తెలుసుకుందుకు ముందుకు రారు సత్యాన్ని తెలుసుకోవాలంటే ధైర్యం ఉండాలి ఏదో ఒకటి అడ్డు పెట్టుకుని నిలబడిపోతాం కొంతమంది ఏమంటారంటే మా మా గురువు గారు ఎలా చెప్పలేదండి అంటారు మీ మా గురువు గారు ఇలా చెప్పలేదండి అదొక హేతువా సత్యాన్ని తెలుసుకోకపోవడానికి హేతు అది తప్పు కదది ఆయన ఎత్తిమీర వారేయడం ఈ దోషాన్ని తీసుకెళ్ళి సత్యాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది కానీ గురువు గారు సత్యాన్ని బోధిస్తారు గురువు పాత్ర ఉందే అంతేగాని నువ్వు గురువును అడ్డుపెట్టుకుని అసత్యంలో బతకమని చెప్పడానికి గురువును అడ్డు పెట్టుకోవడం తోపాటు ఇంకొకళ్ళు ఏమంటారంటే అబ్బే ప్రస్తుతం ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయండి దీని సంగతి తలా చూద్దరండి సత్యాన్ని తెలుసుకుంటే బాధ్యతలు తగ్గుతాయా పెరుగుతాయా తగ్గుతా బరువు తగ్గుతుంది సత్యాన్ని తెలుసుకుంటే బరువు తగ్గుతుంది కానీ చాలామంది ఏమని భయపడతారంట సత్యాన్ని తెలుసుకుంటే మన చేతిలో ఉన్నది జారిపోతుంది ఏమో భయపడతారు ఇప్పుడు తాడు చూసి పావు అనుకుంటూ భయపడుతూ ఉంటాడు వాణ్ణి అది తాడు కాదురా అది పావు కాదురా సత్యం తెలుసుకో అది తాడు అని సత్యం తెలుసుకో అని చెప్తే అయితే మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తున్నామో ఆయన కోపం వస్తుందేమో మీరు చూడండి ఎక్కడి ఎక్కడికి వెళ్తారు ఎక్కడ ఎలా పెడతాడో సో సత్యాన్ని తెలుసుకునే ధైర్యం ఉండాలి వాడు తాడు చూసి పావనుకుని భయపడుతూ ఉంటాడు భయపడుతూ ఉంటే వెనకాల నుంచి వాళ్ళ అమ్మగారో వాళ్ళ మామగారో వచ్చి పోలేరండి ఆయన నువ్వు మొక్కుకో కొడుకు పుడితే సుబ్రహ్మణ్య స్వామి పేరు చెప్తాను మొక్కుకోను ఆవిడ సలహా ఇచ్చేస్తారు వెంట ఇక్కడ వీడు చేసిన ఘనకాలు ఏంటంటే తాడు పూసిపోవాలనుకుంటారు ఆఖరికి వాడికి శుభు అనో శుభ్ర ఏదో పెడతారు ఆ సంస్కృత పదం కూడా సరిగ్గా పెట్టాలి దాన్ని కూడా వెర విరిచేసి పెడతారు అని అలాగే దాని చుట్టూ ఏదో సూపర్ స్ట్రక్చర్ అల్లుతాడు తప్పించి అసలు సత్యం తెలుసుకునే ప్రయత్నం చేయడం ఇంకా ఇక్కడ టెక్నికాలిటీ నీకు ఇప్పుడు చూడు శాస్త్రం కర్మలు ఎవరి చెప్పింది జ్ఞానం ఎవరి చెప్పింది అదంతా నీకెందుకు నీ స్వరూపంలో వికారము కర్మ కర్తృత్వం ఉందా లేదా అది తెలుసుకో నువ్వు నువ్వు ఆ సత్యం తెలుసుకో ఇప్పుడు శాస్త్రమైన సత్యాన్ని చెప్పాల్సిందే కానీ ఏదో తలకిందులు చేసి మసిపుసి మారేడుకాయ చేస్తే శాస్త్రంతో మాత్రం ఉపయోగం ఉంది ఈ ఆత్మశాస్త్రం కదా ఇది ఆత్మశాస్త్రం అంటే శాస్త్రం చెప్పింది కాబట్టి తెలుసుకుంటావా లేకపోతే నాకు నా స్వరూపంలో ఉంది కాబట్టి తెలుసుకుంటావా కాబట్టి ఒక మహాత్ముడి దగ్గర రోజు అడిగారు ఏం చదువుతున్నారు ఉపనిషత్తు చదువుతున్నాను దీంట్లో నా స్టోరీయే ఉందని చెప్పాడు ఇదంతా నా ఆటోబయోగ్రఫీ అన్నాడు ఏమిటి మీ ఆటోబయోగ్రఫీ ఏమిటండి అంటే కెనోపనిషత్ అన్న ఇస్ మై బయోగ్రఫీ అన్నాడు అలా శాస్త్రాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి కానీ మరి కేనోపనిషత్తులో ఆత్మ అకర్తం చెప్పారే మరేమో అక్కడ సత్యనారాయణ వ్రతం పుస్తకంలో ఇంకోలా చెప్పారు మరి ఎలాగైందనే అలాగే టెక్నికల్ పుట్టుకొస్తే ఈ సత్యనారాయణ వ్రతం ఈ కథలని సెటిల్ చేయటం అది మానవ మాతృడికి సాధ్యం ఈ అమెరికాలో పెద్ద చర్చ ఆఖరికి ఈ చర్చ నేను అలా సైడ్ లైన్స్ నుంచి పరిశీలించాను ఈ చర్చని దీన్ని ఎలా వీళ్ళు సెటిల్ చేస్తాను ఎందుకంటే నాకే సెటిల్మెంట్ దొరకలేదు అప్పుడు స్వామీజీ ఫైనల్ గా ఏం చెప్పారంటే మీరు వ్రతం చేసుకోండి పర్ఫెక్ట్ క్లీన్ ఆ కథ జోన్కి వెళ్ళద్దని చెప్పారు ఎందుకంటే కథలు తిండారు అగద్వేషాలు తప్పింకేం లేదు అబో చాలా ప్రాబ్లం ఆయన చెప్పిందండి మీరు వ్రతం చేసుకోండి సత్యనారాయణ వ్రతం ఈస్ క్లీన్ do it by all means don't worry about these stories have they kalmoshuni ante kalmoshuni kalmoshuni ante buddhi ni okka bisara stanna lo pettesi chakkaga chadi veskuni lette kalmoshun ante ande gaane aa stories lundi message laagi prayatnam chesara ante problems lo padta suprema bhagavanta don avicharita ravane you don't don't go deep into it just leave it there it so ala technicalities loki velladdu ఇక్కడ వీరు టెక్నికాలిటీలోకి పోయాడు అజ్ఞానికి కర్మలు విధింపబడ్డా ఏం చెప్పారు మరి అజ్ఞానికి కర్మలు విధింపబడితే జ్ఞానానికి కర్మలు అజ్ఞానికి ఏదో డిఫరెన్స్ ఉండాలి జ్ఞానానికి కర్మలే జ్ఞానం కూడా అజ్ఞానికే చెప్పారు అని అలా చెప్తే తేడా ఏం లేదే విశేష సో అవిదుష విదుష అని తేడా ఏదో ఉండాలి కదా అదేమీ తేడా లేదే అని పూర్వపక్షం నా దాని సిద్ధాంతం కంటిన్యూ ఓం పూర్ణమిదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణము దశ్యేర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యే శాంతిశాంతి హరి ఓం శ్రీ గృహ్యో నమీ ఓం దర్శ త శ్రీకృష్ణార్ నమస్తూ